రి ఓం శ్రీకృష్మృతిపురాణనామాలయ కరుణాలయమాగవత్పాదశంకర లోకశంకర ఆప్యాయంతో మమాంగా వాక్ ప్రాణశక్షుత్రమోపదమింద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం బ్రహ్మ అనురాకరణమస్వ నిరాకరణం మేస్ తదాత్మని నిరేపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి తాన్యస్ ఆత్మాన నిర్విశేషం బ్రహ్మ విద్దివృగో స్వ తాయు తాన్నంటే విశేషణములను విశేషణములను వివదశ తిరస్కరించి సో అసంవ్యవహారి అది తాన్నంటే ఆ ఉపాధులను త్రోసిపుచ్చి అని అర్థం అంటే ఉపాధులనే మాట ఎక్కడో పైన వచ్చి ఉంటుంది ఎయి అని వచ్చిందిగా ఒక్కొ ఏ ఉపాధుల చేయితే అని వచ్చింది కాబట్టి ఈ తాన్ అనేది మళ్ళీ దానికే ఏ హి చేత చెప్పబడిన దాన్ని తాను లేదు చెప్తుంది వాటిని త్రోషిపుచ్చి ఆ ఉపాధులను త్రోషిపుచ్చి అంటే ఇది దేహము ఇది దేహము ఇది సత్యము ఇది వాక్కు ఇది సత్యము ఇది కన్ను ఇది సత్యము అలా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మిథ్యాభూతములే నిజానికి దేహం అనేది ఏమీ లేదు ఇట్స్ ఇవే అది పెద్ద టాపిక్ నేను చాలాసార్లు దాని మీద విస్తారంగా మాట్లాడి ఉన్నాను కాబట్టి మీకు నిద్రలో దేహం ఉండదు దేహం గురించి ధ్యాస లేనప్పుడు దేహం ఉండదు దేహం గురించి ధ్యాస ఉన్నప్పుడే దేహం ఉండదు కాబట్టి అలాగే ఇంద్రియాలను ఇప్పుడు మీరు మీ దేన్ని ముక్కున్నుకోండి ముక్కు గురించి ముక్కు గురించి మీకు ఏదో ఉంటుంది ధ్యాస ఉండదు ఏదైనా సుగంధమో దుర్గంధమో వచ్చినప్పుడు ధ్యాస వస్తుంది అంటే లేదా ముక్కో ఒకటి ఉందని కూడా మీకు ముక్కుందని మీకు వాస్తమానం ముక్కు ముక్కు ముక్కని అలా ఏమైనా ఉంటుందా ఉండదు ఏదో సుగంధమో దుర్గంధమో ముఖాన్ని కొట్టినప్పుడు ముక్కును కొట్టినప్పుడు అప్పుడు మోహ ముక్కని తెలుస్తుంది కన్ను దగ్గర సమస్య ఏమిటంటే అది ట్వంటీ ఫోర్ సెవెన్ నడుస్తూ నయనం ప్రధారం ట్వంటీ ఫోర్ పోతూ ఉంటుంది దాంతో మీకు అదేదో పర్మనెంట్ ఫీచర్ అన్నట్టు అది నా స్వరూపం భ్రమ కలుగుతుంది ముక్కు లాంటిదే కర్ణం అలాగే నాలుక నాలుగా అది ట్వంటీ ఫోర్ సెవెన్ వెళ్ళదు వీళ్ళు గోగులు గమ్ములు ఎదురు పెట్టుకుని అవుతూ ఉంటారు అది ట్వంటీ ఫోర్ సెవెన్ అవుతుంది మళ్ళీ అలా చేయకూడదు అప్పుడప్పుడు దాని రుచి మీకు వస్తుంది మిగతాప్పుడు అది దాని లేదు కాబట్టి ఆ చైతన్యం యొక్క ప్రకాశం పడాలి ఆ చైతన్యము క్రిస్టలైజ్ అవ్వాలి చైతన్యము పరిచ్ఛన్నము కావాలి పర్టికులరైజ్ అవ్వాలి అప్పుడు నాలుగు ఉంటుంది చైతన్యం పరిచ్ఛిన్నం అయినప్పుడే శరీరం ఉంటుంది ఎవరే ఉండదు అలాగే చైతన్యము పరిచ్ఛం అయినప్పుడే ఘటజ్ఞానం ఉంటుంది ఎవరే ఘట జ్ఞానం ఉండదు అలాగే మీరు నిస్సంకల్పస్థితిలో ఉన్నారనుకోండి ఏ జ్ఞానము లేదు మనస్సు కదలడం ప్రారంభించి ఆ మనస్సు వృత్తి రూపాన్ని పొందుతుంది అంటే మా పర్టికులర్ మోడిఫికేషన్ ఓ రూపం మనస్సు యొక్క ఉంటుందంటే అది దేన్ని తెలుసుకుంటుందో ఆ రూపాన్ని పొందుతుంది ది రివర్స్ వే ఆల్సో మనస్సు ఏ రూపాన్ని పొందితే దాన్ని తెలుసుకుంటుంది కాబట్టి ఘటాన్ని తెలుసుకుంటుంది అంటే ఘట రూపాన్ని పొందుతుంది మనస్సు మనస్సు ఘట రూపాన్ని పొందుతూనే మనస్సులో ప్రతిఫలించే చైతన్యం కూడా ఘట రూపాన్ని పొందినట్టుగా అనిపిస్తుంది దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో ఫ్రేజ్ అవుతున్నది ఘటాకారాకారితము అంటారు ఘటము యొక్క ఆకారము చేత తాను కూడా ఆకారాన్ని పొందినట్టుగా చైతన్యం కనబడుతుంది అటువంటి పరిచ్ఛిన్న ఘటాకారాకారితమైన చైతన్యానికే ఘటజ్ఞానం అని పేరు ఘటా ఘట ఘటాకారాకారిత చైతన్యమే ఘటజ్ఞానం అని పేరు ఘటఘటమైన ఘట జ్ఞానం అంటే ఏమి ఉండదు అలాగే అహం వృత్తి ఉంటుంది అహం అనే వృత్తి అహం వృత్తి చైతన్యానికే అహంకారము పేరు ద్రష్టాన్ని కాబట్టి చైతన్యమే చైతన్యాన్ని చూస్తూ ఉంటుంది దాన్ని లీలా దేవుడు జగత్తును చూస్తున్నాడు దేవుడు జగత్తును చూస్తున్నాడంటే జగత్తు కూడా తమే చూసేవాడు కూడా తమే అదే అద్వైతం కూడా ద్రష్టాదృశ్యము ఒకటి వస్తువు సో ఈ ఉపాధులు కూడా ఈ మనోవృత్తి కన్ను చెవి ఇవన్నీ ఉపాధులు ఈ ఉపాధులను బట్టి ఆత్మ చైతన్యం పరిచ్ఛిన్నమైనట్టుగా భాషిస్తుంది కాబట్టి మీరు ఉపాధులను తోసిపుచ్చుడు తాన్ వ్యుదస్య ఎప్పుడైతే ఉపాధులను తిరస్కరిస్తాడో అంటే కాగ్నేటివ్గా తిరస్కరిస్తారు అంటే ఈ జస్ట్ పే డోంట్ పే టెన్షన్ ఉంటుందా తిరస్కరించడం అంటే స్టాప్ పేయింగ్ టెన్షన్ బట్ సెట్ దాన్ని తిరస్కరించడం ఉంటారు వైరాగ్యం ఉంటే వైరాగ్యం అంటే కూర్చొని ఏమన్నా వీళ్ళేం డంబెల్స్ పైకి వీళ్ళు ఎత్తి పెడుతూ ఉంటాడే నేను వైరాగ్యం ఉండేవి డోంట్ పే టెన్షన్ ఏదో ఉంటుంది డోంట్ పే టెన్షన్ బంగారం ఉంటుంది అది డోంట్ పే టెన్షన్ వాళ్ళ పళ్ళు ఉంటుంది లేదా ఎవడైనా కావచ్చే ఓపెన్ అయిపోతుందా దట్ ఈజ్ వైరాగ్య డోంట్ పే టెన్షన్ అలాగే ఉపాధులను తోసికొచ్చినట్లయితే అప్పుడు నిర్విశేషమైన ఆత్మ అనుభవానికి వస్తుంది అదే బ్రహ్మంటే ఆత్మానం ఏవో నిర్విశేషం బ్రహ్మవిద్ది అంటే ఆత్మయల్లు విశేషానికే కర్ణు అని పేరు పశ్వం చక్షుఃమయల్లు విశేషానికే చెవి అని పేరు శృణ్వన్ శ్రోత్రం అలా ఇప్పుడు నేను ఉన్నాను నేని ఎల్లు విశేషానికే భర్త అని పేరు భార్య భార్య భార్యని ఎదురుకుండా పెట్టుకుని ఎదురుకుండా అంటే వాడు ఫిజికల్గా ఉన్నక్కర్లా మనస్సులో ఉండొచ్చు ఎదురుకుండా భార్యను పెట్టుకుని నేను భర్త నేనులో భర్త అనేది ఉండదు స్వతహగా ఉండదు కానీ ఎదురుకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క అపేక్ష చేత నేను భర్త అవుతుంది అవుతుందంటే నిజంగా అయిపోతుందా నేను అలా ముద్దల ముద్దల అయిపోయి భర్త మళ్ళీ భర్తలు మొక్కలు మొక్కలు అయిపోయి మళ్ళీ ముద్దల ముద్దలైపోయి భార్య కొడుకు అలా అవుతూ ఉంటుందా అలా ఏమవు భాషించడమే అంటే సినిమా తీర మీద ఎవర ఉంటాయా ఏమీ అవ్వవు నిజంగా పరిణామము ఉంటా పరిణామవాదం నిజంగా ఉంటుంది అదే అయ్యి ఏమీ లేదు కనపడ్డమే తప్ప ఏమీ లేదు దాన్ని వివర్తవాదము ఉంటా రామానుజాచార్యులు పరిణామవాదు కొత్తగా పరిణామవాడే కాదు ఆయన బీసీలో బోధాయనాచార్యుడేవారు బోధాయనుడి పేరు విని ఉంటారు బోధాయన సూత్రాలు శోక సూత్రాలు గృహ్య సూత్రాలు ఆయనే ఆయన ద్వైత ఆయన పరిణామవాడి ఆ బోధాయనుడు సో అది పట్టుకున్నారు ఆయన మన నాన్నగారు అనేవారు బోధాయనుడు చెప్పిన విషయాలను తీసుకుని దానికి నామాలు బాగా పెట్టేస్తే అది రామాను సిద్ధాంతం అవుతుంది బోధాయునుడికి నామాలు ఇవి తెలియదు నామాలు అంటే రామరూపాల్లో నామం కాదు సో బోధాయనుడికి అవేం తెలియదు ఇప్పుడు రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు వైష్ణవా శైవ ఏది కాదు కామాలు పెట్టేస్తే అలాగా గుండు ఉంటుంది గుండు ఉంటుంది గుండు వైష్ణవా చేయవా ఏది కాదు కానీ నామాలు పెట్టేస్తే వైష్ణవా ఏనుగుంది వైష్ణవా శైవ కానీ దాని ముఖానికి నామాలు పెట్టేస్తే ఎక్కడ నామాలు పెట్టడానికి అవకాశం ఉంటే అక్కడ నామాలు పెట్టేస్తే అని వైష్ణవం అయిపోతుంది సంథింగ్ లైక్ దాట్ బోధాయునుడికి నామాలు పెట్టేశారు అనుకోండి అది వైష్ణవం అయి మామూలుగా శాస్త్ర దృష్ట్యా ఈ నామాలు పెట్టి వైష్ణవంగా కనవర్తి నామాలు పెట్టడం అంటే ఫిగరేటివ్గా చెప్తున్నాను నేను ఫిగరేటివ్గా అలాంటివి రెండు ఉన్నాయి ఒకటి బోధాయును యొక్క బోధలు ఆయన వివర పరిణామాలి దానికి నామాలు పెడితే విశిష్టాద్వైతం అనేది వచ్చింది నామాలు పెట్టడం అంటే అర్థం ఏంటంటే థియలై థియాలజీ ఐస్ చేయటం దాన్ని అది ఫిలాసఫీ పాపం బోధాయనది ఇలా ఉండరా అలా చేయండి అది చేయండి ఇది చేయండి జగత్ అంతా కూడా ఈశ్వరుల యొక్క పరిణామం ఉంటుంది ఫిలాసఫర్ ఆయన ద్వైతాద్వైతవాది కైండ్ ఆఫ్ ఆయన లేకపోతే ద్వైతవాది ఫిలాసఫర్ వన్ ఆఫ్ ది ఫిలాసఫర్స్ ఆయన ఫోకస్ కూడా ఉపాసనలు కర్మల మీద ఎక్కువగా ఉన్నది అటువంటి ఫిలాసఫర్ అది తీసుకుని దానికి థియాలజీ అంత పులిమేస్తే దట్ ఈజ్ వన్ మతం అలా అయింది అదొకటి రెండవది రామాయణం రామాయణం గాడ్ రామాయణం మహాకావ్యం పురాణం కాదు దానికంతా నామాలు పెట్టేసి దాన్ని పురాణం చేశారు రాముడు అవతారం కూడా ఎక్కడ ఉండదు దాంట్లో రాముడు దేవుడిని కానీ అవతారముని కానీ అలాగే ఉన్నాడు దేవీ గుణ దైవీ గుణ సంపన్నుడు ఉంటుంది తప్ప దైవీ గుణాలు ఉన్నాయి కొన్ని అవన్నీ లిస్ట్ కింద పెడతారు భగవద్గీతలో చెప్పినట్టుగానే అక్కడ కూడా కోల్ వస్టుని సాంప్రతంలోకి ఆయన మొదలుపెట్టి ఈ గుణాలు ఇరవై నాలుగు అక్కడ ఇక్కడ గీతలో ఇరవై పన్నెండు అలా కొన్ని చెప్పారు ఆ ఇరవై గుణాలు చెప్పి ఇది గెలవాడేవాడు అది అది దైవీ గుణాలు అవి గలవాడు రాబడు అలా చెప్పారు తప్ప అవతారం అని చెప్పలేదు అంటే మనిషి దేవుడు అవ్వడానికి రాముడు దృష్టాంతంగా చెప్పాడు ఆ కావ్యాన్ని తీసుకుని దానికి ప్రతి పేజీ నామాలు పెట్టేస్తే దాని పేరే ఆధునిక కాలంలో చలామణిలో ఉన్నటువంటి కారణం అందుకేనే వాల్మీకి రామాయణం మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది ఎందుకంటే దాంట్లో నామాలు ఏమి అంటే థియాలజీ ఉండదు మహాకావ్యం కదా సమ్ డైగ్రెషన్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇలాగ విశేషాలు పెట్టకూడదు అధ్యాత్మిక రామాయణం అని ఆనంద రామాయణం తువాసి రామాయణం హిందీ వీళ్ళు ఏం చేస్తారంటే వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తాలు పెట్టేశారు అంటే సర్గలకు సర్గలు యాడ్ చేసి పారా మోసం అన్నారు కావ్యకంఠ గణపతి ఇది మోసం ఇది మనం శ్లోకాలు రాసేసి వాల్మీకి రామాయణంలో పిల్లలు చెప్పించేసి ఇది శ్రీపద్ వాల్మీకి అని కింద రాసేయడం నేను పుస్తకం రాసేసి ఇది దయానంద స్వామి విరచిత అహాను రాసి పరసేన పొంది దాంట్లో ఉండే గుణదోషాలు ఆయన మీదకి పోతాయి కాబట్టి ఇప్పుడు ఓ శ్లోకం రాసి ఇత్యాహిశంకర అన్నారు ఇప్పుడు నేను శ్లోకం రాస్తాను ఇది శంకర భగవత్పద అంటారు అంటే మీరెందరూ అనుకుంటారు ఆదిశంకరులు రాసేరేమని శ్లోకం అనుకుంటారు ఇది మోసం అలాగే ఎనివే అంటే ఏమిటి ఆ మోసం ఎందుకు చేస్తారు చూడండి జనులు ధనములో ఎందు వ్యామోహం కలిగి ఉంటారు దురాశ కలిగి ఉంటారు ధనం మీద కొంతమంది ఇంకో ఉంటారు వాళ్ళకి ధనం మీద ఆశ వాడికి భోగం మీద ఉంటుంది డబ్బు మీద ఉండదు వాడు చేస్తారంటే బంగారంలో ఐదు పట్టుకొస్తారు ఆ వైన్ షాప్కి వెళ్ళి ఐదు వందల గాయటం వాడి మీద అలవరేస్తాడు అలా మడకబెట్టి అలవరేసి తీసిన రెండు బాటిల్స్ ఉంటాయి ఆ బాటిల్స్ని భద్రంగా సంచిన పెట్టుకుంటాడు వాడికి ధనం మీద ఉండదు ధనం వాడికి లెక్కే కదా అలా అలవకగా ఖర్చు పెడతాడు భార్య ముష్యత్తుతో ఉంటుంది వీడు అలలోకగా వందగా ఐటాలు ఖర్చు పెడతాడు వాడి దృష్టి భోగ వస్తువు మీద ఉంటుంది కమిటెడ్ టు భోగ లేదా సమదర్ పీపుల్ who are committed every year and this submission to some idea oka idea undi evadi ramudu vaishnavudu ramu naamalu pettukune varu and oka idea untunna varu majja adi danime commitment thanakosam em chestadu chalo kal rasesi valmiki peru pettesi chupistadu he doesn't want his name he wants rama with namas thana peru akkarla he is not interested in his name as much as హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్వర్టింగ్ రామా అంటే ఏ థియలాజికల్ ఎంటిటీ అది ఐడియా కమిట్మెంట్ అంటారు వీళ్ళని ఐడియలాగ్స్ అని అంటారు ఈ ఐడియలాగ్ ఉన్నాడంటే వాడికి వాడి పేరు అక్కరు కానీ వాడి ఐడియాలజీ కోసం వాడు ఎంత పని చేస్తారు ఐడియలాగ్స్ అంటారు ఎనీవే సో ఈ విధంగా నిర్విశేషమైన ఆత్మయల్లు ఇన్ని విశేషణాలు వచ్చేస్తాయి మనిషి కల్పించుకున్న విశేషాలు ఇవన్నీ కూడా నేను భార్యను భర్తను కొడుకును కూతురు మతం వర్ణం కులం ప్రాంతం మరొకటి మరొకటి మరొకటి ఇవన్నీ విశేషాలు పెట్టుకుని పెట్టుకుంటాడు మీరు అలాంటి పొరపాటు చేయకండి మీరు నిర్విశేషమైన ఆత్మస్వరూపాన్ని మీరు ముందు ఫస్ట్ ఎరైగితే ఎలా ఎరైవవుతారు తాను యస్య ఆ ఉపాధులన్నిటినీ తృసిపుచ్చి నిర్విశేషం ఆత్మానం ఏవా దాని దగ్గరికి ఎరైవ్వండి చదవి అయ్యేప్పటికే మీకు తెలుసు ఉండాలి ఏమైనా తెలిసిన బ్రహ్మ ఏవా కూడా ఉంది అటువంటి ఆత్మయే బ్రహ్మ ఏవా ఎందుకు పెట్టారంటే బ్రహ్మ అయితే ఏదో ఏదో ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఏదో ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అని దాని మీద చాలా మిస్టీరియస్గా ఉంటుంది అని ఫిక్సేషన్స్ ఏం పెట్టుకోద్దు నిర్విశేషమైన ఆత్మ ఏది కాదో అది ఏ తెలుసుకో అంచేతనే జీవుడే దేవుడు ఉంటాడు జీవుడికి జీవుడు లక్షణాలు పెడితే జీవుడు జీవుడు లక్షణాలు తీసేస్తే దేవుడు ఇప్పుడు ఆఫీసుకు వెళ్లి వాళ్ళు ఆఫీసర్ లక్షణాలను నెత్తిమీద వేసుకుంటాడు భావనాత్మకంగా ఆఫీసర్ ఆ డ్యూటీ అయిపోయిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే డ్యూటీ అయిపోయిన వెంటనే టోపీ స్లాబ్ లేబుల్ ఆ కోర్టు అక్కడ పెట్టేసి వచ్చేస్తారు అదీజ్ రూల్ అవన్నీ అక్కడే పెట్టేసి తగిలించక వస్తాడు జ్యూటైన వెంటనే బయటకు వచ్చేసేపటికి ఇంకా విశేషణం వీడికి ఉండదు వీడు ఫలాడ ఉద్యోగస్తుడు అనే మాట ఉండదు ఆ విధంగా మీరేం చేస్తారంటే ఆత్మపై చేసుకున్న ఆరోపాలను అన్నింటినీ తీసేయండి తీసేస్తే ఏమి మిగులుతుంది శుద్ధమైన ఆత్మ మిగులుతుంది అదియే బ్రహ్మ తదేవ బ్రహ్మత్వం విద్ధి అది ఏ బ్రహ్మ అని భూమండలాన్ని అంటే మరి విశేషాలు పెడితే ఎలా వస్తుంది విశేషాలను తీసేసి ఎలా ఉంటుంది అనే దానికి తక్కువ నాకేదో దృష్టాంతాలు గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు భూమండలము ఆదిశేషుని పడగలపై ఉంటుంది అంటే భూమండలాన్ని ఎవరు ధరిస్తున్నారనమాట ఆదిశేషుడు పడగలపై ధరిస్తున్నాడు అంటే ఓహో ఓహో అని అందరూ తలకాయలు ఉంపి దండాలు పెడతారు మరి ఆదిశేషుడిని ఎవరు ధరిస్తున్నారు ఎవడోహుడు ధరించాలి కదా ఆదిశేషుణ్ణి కాబట్టి ఇప్పుడు నువ్వు భూమండలము కాదు అది పరమేశ్వరుడు ధరిస్తున్నాడు అని చెప్పాలి కదా ఈ ఆదిశేషుని ఎవడు ధరిస్తున్నాడు అంటే ఈశ్వరుడు ధరిస్తున్నాడు భూమండలాన్ని ఈశ్వరుడు ధరిస్తున్నాడు అని చెప్పొచ్చు మధ్యలో ఈ పావు ఎందుకు మధ్యలో ఈ తర్వాత పావు మీద ఉంటుందా భూమండలం ఈశ్వరుడు ధరిస్తున్నాడు ఈశ్వరుడు ఎలా ధరిస్తున్నాడు ఈశ్వరుడు లాస్ గ్రావిటేషన్ లాగా సూర్య మండలంలో ఉండి సూర్యమండలాంతర్గతుడై ఈ భూమండలాన్ని ఆకర్షణ శక్తి చేత ధరిస్తూ ఉన్నాడు సదాధార పృథివీందేమాం కమై దేవాధేమ అంటే సహా దాధార అటు ద్యాం అంటే అటు సూర్యమండలాన్ని ఇటు పృథివీని కూడా ఆయనే ధరిస్తున్నాడు అయిపోయిందిగా అలా విధంగా పాము పాము మీద పెట్టి ఈ పాము ఎక్కడ ఉందంటే చావేలు మీద ఉందా పాము తాబేల మీద ఉంది తాబేలు ఎక్కడుందంటే ఈశ్వరుడి మీద ఉంది సో మొత్తం మీద ఈశ్వరుడి దగ్గరగా వచ్చావు కదా ఇంకో ప్రశ్న ఇప్పుడు పాము ఎప్పటి నుంచి ధరిస్తోంది ఈ భూమండలాన్ని సృష్టి సృష్టికి పోలవున్నందు పాము లేదు కదా సృష్టి అయిన తర్వాతే కదా పాము వచ్చింది పామును సృష్టించకముందు ఈ భూమండలాన్ని ఎవడు ధరించాడు ఈశ్వరుడే ధరించాడు కదా ఈశ్వరుడే నిలబెట్టి తర్వాత పావును సృష్టించి ఆ పాము మీద పెట్టాడు ఏమండి ఇదంతా కూడా ఈశ్వరుడు ఈ మధ్యలో ఈ పాము తాబేలు ఇవన్నీ ఎందుకు అని ఒక వారము గలదు ఈ విశేషాలన్నీ మీరు కల్పించుకున్న విశేషాలగా లేవు ఇవన్నీ ఇవన్నీ తీసేయవా ఇవన్నీ తీసే నీ కపోల కల్పనలు ఇవన్నీ తీసే ఏమి మిగుతుంది శుద్ధ నిర్గుణ నిరాకార ఈశ్వరుడు మిగులుతాడు అదే సత్యం టేకిట్ లైక్గా ఈ పాములు తాబేళ్ళు కప్పలు వీటన్ని తీసుకుక్కన అలాగే ఆత్మ విషయంలో మీరు అక్కడ కూడా ఉపాధుల్ని తీసేయాలి ఇక్కడ కూడా ఉపాధుల్ని తీసేయాలి తీసేస్తే ఏమవుతుంది ఆత్మ బ్రహ్మ అని తెలుసుకో బ్రహ్మ ఇది విద్ధి ఏవ శబ్దార్థ ఆత్మానమేవద్ బ్రహ్మ నిర్విశేషం బ్రహ్మ విద్ధి ఇది ఏవ శబ్దార్థ అంటే బ్రహ్మ అంటే ఏదో ఉంటుంది అనుకోక తదేవ బ్రహ్మ అటువంటి శుద్ధ చైతన్యమే ్రహ్మా మరి నేదం ఎదిదం ఉపాసతే ఉన్నది ఇంకా చూస్తున్నాం నా ఇదం బ్రహ్మా ఇది మాత్రం బ్రహ్మ కాదు ఎదిదం ఉపాధి విశిష్టం అనాత్మేశ్వరాదీ ఉపాసతే ధ్యాయంతి జను అలోచిస్తూ అంటారు ఇదం బ్రహ్మ ఇదమ్మంటూ ఉంటారు ఇదమ్మని వేలు పెట్టి చూపిస్తారు ఇదం బ్రహ్మ ఇది ఆ వేలు పెట్టి చూపించటంలో ఓ ఉపాధిని చూపిస్తారు ఆ ఉపాధిని ఒకడు ఇదం బ్రహ్మని ఒక చూపిస్తే మరొకడు ఇదం బ్రహ్మని ఇంకో ఉపాధిని చూపిస్తారు కాబట్టి ఉపాధిని మారిపోతూ ఉంటాయి ఒక్కొక్క ఉపాధి చేత బ్రహ్మకి ఒక్కొక్క పర్టికులర్ క్వాలిటీ వచ్చిపోతూ ఉంటుంది విశేషం వచ్చేస్తూ ఉంటుంది ఇదిగో రాముడే బ్రహ్మ అంటే రామ అనేటువంటి రూపం కలిగ అనే ఉపాధి బ్రహ్మ వస్తుంది అయోధ్య వాళ్ళు రాముడే బ్రహ్మ అంటారు మీరు బృందావనం రైలెక్కితే అయోధ్యలో రైలెక్కితే మథురలో దిగచ్చు మధ్యలో పది గంటలో పన్నెండు గంటలో మీరు మథురోలో దిగి బృందావనం వెళ్తుంటే బ్రహ్మ అంటే కృష్ణుడే బ్రహ్మ సో ఒక ఆయన అన్నాడు చూడు ఏ అయోధ్య వాళ్ళకి తర్కతేనే తర్కతే యహాన్ హీ తెలియగా అని చెప్పాడు అంటే ఈ అయోధ్య వాళ్ళు వేసేటువంటి వేషాలున్నాయే ఇవి ఇక్కడ నడవ ఇది అయోధ్య కాదు ఇది తుమ్ము అయోధ్య తెలిజావు ఇద్దరు బ్రహ్మమానే కృష్ణన్ హి బ్రహ్మ హోత హ్యామ్ రాధే శ్యామ్ హి రాధ కూడా పెడతాడు పక్కన ఈ విధంగా వీళ్ళు చేసేటువంటి అల్లరి ఇంత అంటే సో కాబట్టి ఈ విషయం ఉపాధులు ఇవన్నీ ఉపాధులు ఉపాధులు పెట్టి భేదాలని కల్పించి ఇగో బ్రహ్మ అంటాడు ఒకటి అదిగో బ్రహ్మ అంటాడు ఇంకొకటి అదిగో బ్రహ్మను ఇంకో అంటాడు ఇదేది బ్రహ్మ కాదు ఉపాధి భేద విశిష్టం అనాత్మేశ్వరుణ్ణి వీళ్ళు ధ్యానం చేస్తారు ఆత్మేశ్వరుణ్ణి ధ్యానం చేయదు అనాత్మేశ్వరుణ్ణి ధ్యానం చేస్తారు వేదాండ పాఠం చెప్పేసి పుస్తకం మూసేసి విద్యార్థులను పంపించేసి వీడు కూర్చొని అనాత్మేశ్వరుని ధ్యానం చేస్తాడు కినువరిషత్ పాఠం చెప్పడం అయిపోవడం విద్యార్థుల నుంచి కూడా అనాత్మేశ్వరుని ధ్యానం చేయాలి వైరుధ్యం అంటరిక్షన్ లో పడిపోతాడు అంచేతనే నేను మూడు చెప్తా మూడు ఫార్ములా కింద ఇది నా ఫార్ములా ఇది యూ టేకిట్ లైక్ దాట్ దట్ మీ టేక్ సమ్ క్రెడిట్ అకేషన్ సో నెంబర్ వన్ దేవాలయంలోకి వెళ్లే ముందు బయట నిలకూడదు దేవాలయంలోకి సంసారి వెళ్ళకూడదు భక్తులు వెళ్ళాలి సంసారం వెళ్ళకూడదు నేను తండ్రిని కొడుకుని కూతుర్ని ఇది అది మొత్తం ఈ సంసారం దేవాలయంలోకి పట్టుకెళ్ళద్దు నియమం పెట్టుకోవాలి దేవాలయంలోకి చెప్పులతో వెళ్తా వెళ్ళరు చెప్పులు బయటకు వెళతా టోపీతో కూడా వెళ్ళరు కొన్ని చోట్ల కొన్ని చోట్ల టోపీతో వెళ్తారు కానీ ఉష్ణీషము అంటే టోపీ ఉండకూడదు మహారాజు ముందు ఈశ్వరుని ముందు టోపీ ఉండకూడదు టోపీతోటి వెళ్లరు ఏం కావాలి మీకు వెళ్ళిన తీసుకో కాబట్టి ఆ టోపీ కూడా బయట పెడతారు కర్ర మెళ్ళో ఏదైనా ఒక అలంకారం ఉంటాయి అవన్నీ దేవుడి ముందు ఎలా ఉండాలి సింపుల్గా ఉండాలి అలా వెళ్తాం అలాగే బయట నేను తండ్రి కొడుకుని కూతుర్ని ఆఫీసర్ని ఉద్యోగస్తుని ఇవన్నీ పక్కన పెట్టి భక్తుడే ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి లోపలికి అప్పుడు అడుగు నెంబర్ వన్ నెంబర్ టూ ఎదురుకున్నా ఉన్న రూపం కృష్ణుడు కానీ రాముడు కానీ శివుడు కానీ గణపతి కానీ ఏవేవో ఉంటాయి వీళ్ళు అరవై వంద రకాలు పెట్టి పెడతారు పూర్వకాలం ఆలయం అంటే శివాలయమే ఉండేది స్వామిజీ చెప్తారు ఆలయము అంటే శివాలయమే రామానుజాచార్యులు వచ్చి ఈ శివాలయాలంటే పక్కన పెట్టి పోటీగా విష్ణు ఆయన నిర్మాణం చేయడం మొదలుపెట్టారు శివాలయంలో రూపం ఉండదు రూపం కాని రూపం ఓ ఇలా లింగం ఉంది ఏం రూపం దానికి అలా ఉండేది ఈ విష్ణు ఆయం వచ్చే తర్వాత ముక్కు చెవి ఆ చెవితో కుండలాలు ముక్కు మరొకటి కన్నుకిది కిరీటం ఇంక ఇలాగ మొదలుపెట్టి బంగారపు తొడుగులు బంగారపు తొడుగులు పెట్టి ఒక పూజ తొడుగులు తీసేసి ఇంకో పూజ ఓ ఇంకా అలాగ ఉంటుంది సో కాబట్టి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి ఈ రూపము ప్రతి దేవుణ్ణి దర్శించేప్పుడు ఓంకార రూపంగా ధ్యానం చేయాలి ఓమితి బ్రహ్మ ఓమితి గుణ సర్వం అని పెద్ద ప్రతిపాదనది పాండవక్యోపనిషత్తు అలాగే దిగినవుతుంది ఓం నుంచే మొత్తం నామరూపాత్మకమైన జగత్ అంతా శబ్ద సృష్టి అంతా పుట్టింది ఓం అనే శబ్దం నుంచి ఈ జగత్తు పుట్టింది కాబట్టి ఓం అనేది తస్యవాచక ప్రణవ పతంజలు చూద్దాం కాబట్టి ఆ పరమేశ్వరుడికి పేరేమిటి ఓం రామకృష్ణ మీద ఎన్ని పేర్లున్నా ఆ నామరూపాలని పక్కన పెట్టి ఆ నామాన్ని ఆ రూపాన్ని అధిగమించి ఓం రూపంగా ధ్యానం చేయడం ఎదుర్కొన్నా ఉన్న దేవుణ్ణి ఓంకార రూపంగా ధ్యానం చేయడం సెకండ్ ఫార్ములా ఫార్ములాలో సెకండ్ పాయింట్ థర్డ్ ఆ బయట ఓంకార రూపంగా ఉండే రాముడు కాని కృష్ణుడు కాని శివుడు కానీ ఏదైతే అది నా హృదయంలో ఆత్మరూపముగా గడు అని భావన చేయటం అక్కడితో మీకు దేవాలయ దర్శనం పూర్తవుతుంది అలా చేయాలి అంతేగాని అనాత్మ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే పుణ్యం వస్తుంది మోక్షం రాదు పుణ్యం వస్తుందని నేను అంటాను శంకరులు అంటారు దివెలమెంట్ హర్ హెన్ నేను కూడితే అలా ఎందుకంటే అనాత్మ ధ్యానం చేసి వాళ్ళు ఆరు వందల ఏదైనా ఉపన్యాసం చెప్పేప్పుడు వాళ్ళే కూర్చుని ఉంటారు వాళ్ళని చేసుకోవడం కోసం పుణ్యం వస్తుంది మోక్షం రాదు అని నేను చెప్తాను అయితే వాళ్ళు కనీసం ఫోన్లైనా మనం వీళ్ళకి తిక్కలేదు కనీసం మనల్ని తోసేయలేదు వాళ్ళు సంతోషపడరు పుణ్యమైనా వచ్చిందో సంతోషపడతారు అయితే వాళ్ళ మనసు కష్టపడుతుంది అందుకోసం మేము ఊరికే అనుకో ఉంటారు పుణ్యం సో ద పాయింట్ ఈజ్ జీవన్ముక్తి అయితే రాదు సత్యం అయితే దూరంగానే ఉంటుంది కాబట్టి ఎవరైతే అనాత్మ ఈశ్వరాది ధ్యానం చేస్తూ ఆది శబ్దం చేత జనులు పెట్టుకునేటువంటి అనేకానకం అనేకానేకములైన ఉపాధులన్నీ మనస్సులో పెట్టుకుని ఆయన ఆది అన్నారు ఇంకా అక్కడికంటే ఏమంటారు ఎట్సెట్రా స్వామి వివేకానంద గుడి కట్టద్దరు ఓంకారంగా ఉండాలి గుడి ఏమే చాలు ఓం చాలు ఓం చాలు కాదు ఓం ఉండాలి మీరు దేవాలయానికి దేనికి వెళ్ళినా ఓం ఉండాలి అది కాబట్టి ఆ విధంగా అనాత్మ ఈశ్వరుడు మొదలైన దానిని ఎవడైతే అది అనాత్మ ఈశ్వరుడు అంటే నేను ఆదిశబ్ద చేత దేవత అని పెట్టాను దేవతా బహుత్వాన్ని పెట్టుకోవడం ఈశ్వరుని సపరేట్గా పెట్టడం ఈశ్వరుని సెపరేట్గా పెట్టడం ఎవరు విష్ణువు ఈశ్వరుడు అన్నాం ఓకే విష్ణువుని పూజ చేసుకో కానీ చక్రపూజ అన్నాం మళ్ళీ చక్రపూజు విష్ణువుని పూజ చేస్తే సరిపడుతుంది కదా ఈ చక్రపూజ ఏమిటి కాదు చక్రదేవత చక్రం దేవతలా ఇంక నాయన అంటే దేవత చక్రమో దేవత చక్రం విష్ణువుని స్తూతిస్తుంది చక్రం స్తూతించడానికి సనకుడు సనందనుడు స్తిస్తున్నాడు అంటే సరిపడదా ఏదో చక్రం విష్ణువుని స్థితి చక్రం స్నానం చేసి విష్ణువుని స్తోత్రం చేస్తుంది చక్రం స్నానం చేసి విష్ణువుని స్తోత్రం చేయడం చక్ర ఆదివారం చక్ర ఆదివారం పిచ్చియల్లో పిచ్చి అంటే అలాగే ఉంటుంది ఇలాంటి వేషాలు ఉన్నాయి ఏదో గడుతూ ఆ చక్రాన్ని ధ్యానం చేయటం దాన్ని అల్వారు అన్నాం దాని దేవత అండం దాన్ని ధ్యానం చేయటం ఇదంతా కూడా అనాత్మేశ్వరీ ఆది శబ్దం చేత మీరు తీసుకోవాలి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించక్కడ దేవత అని పెట్టాడా అది ఆనందగిరి పెట్టాడా నేను పెట్టాడా నాకు గుర్తు లేదు ఆనందగిరి చెప్పి ఉండొచ్చు బహుశా విధంగా ఉపాసన చేస్తూ ఉంటారే ఇది ఇది ఇదే అది మాత్రం బ్రహ్మ కాదు అంటే దీనికి ఇంకో అది నిరుకుల పరబ్రహ్మ కాదు అది కార్యబ్రహ్మ అని అలాగేదో మరీ తోసిపుచ్చేయకుండా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే అది యథార్థమైన పరమార్థ బ్రహ్మ అయితే కాదు మరి ఏమిటి కార్యబ్రహ్మ అనేది పెట్టుకోవాలి అలాగే తదే బ్రహ్మ విద్ధితే న్రహ్మ అన్రహ్మత్వం ఉచ్యతే నియమా అన్యబ్రహ్మ బుద్ధిపరిసంఖ్యా తల తిరిగిపోయే వాక్యం పడశే అక్కడ శంకర భగవత్ తదేవ బ్రహ్మత్మం విద్ది అసలు ఏమని చెప్తే తద్ బ్రహ్మ అని తెలుసుకోవాలి ఏదైతే ఆత్మ చైతన్యము గలదో పైన చెప్పినటువంటి వాక్యం చేత అంటే ఏదైనా వాగభ్యుద్యతే ఏదైతే వాక్కును ప్రకాశింపజేస్తుందో వాక్కు చేత ప్రకాశింపజేయకూడదో తద్బ్రహ్మ అయిపోయిందిగా అది బ్రహ్మ అంటే అయిపోయింది కదా కానీ తదేవ బ్రహ్మ అని ఏవా ఎందుకోసం కొంత నియమం కోసం నియమం అంటే అదే అని నియమించడం కోసం నియమించడం అంటారు అంటే జనరల్గా పలు పలు దిక్కులకు ప్రసరిస్తున్న దానిని ఒకే దిక్కులో ఫిక్స్ చేయడం పేరు నియమము అని అంటారు ఆ నియమం కోసం ఇది బ్రహ్మ కావచ్చు అది బ్రహ్మ కావచ్చు అది బ్రహ్మ కావచ్చు బ్రహ్మత్వాన్ని ఒకే చోట కట్టడం కోసం కట్టుబాటు చేయడం కట్టడి చేయడం కోసం నియమం అంటే కట్టడి ఎలా పెట్టారు ఓకే మళ్ళీ ఎలా పెట్టి అక్కడితో తాగలేదు తదేవో బ్రహ్మత్వం విద్ధి అంటే సరిపడుతుంది కదా మేదం ఎదిదముపాసతే ఎందుకు ఇప్పుడు ఈ కూర తిను అని చెప్పారనుకోండి అంటే అర్థమేమిటి ఇంకా మేము ఒక్కటే కూర తిన అది ఇదే తిను ఇంక మిగతా ఏమీ తినద్దు అని ఉంది కానీ వాడు సరిగ్గా అర్థం చేసుకోవడమే చేసుకోవడం ఈ కూర మాత్రమే తిను అని చెప్పారు సరిపడుతుంది కదా ఇంకేం చెప్పక్కర్లేదు కదా అంటే వీడు మళ్లీ పొరపాటు చేస్తాడేమోనని ఈ కూర మాత్రమే తిను ఆ కూర ఆ కూర ఆ కూర తినవద్దు అని చెప్పిన నియమం కట్టండి తర్వాత అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయాలి మీరు తదేమో బ్రహ్మత్వం విద్ది అని ఆత్మయే బ్రహ్మ అని చెప్పిన తరువాత అనాత్మ బ్రహ్మ కాదు అని నిషేధించటం అనాత్మన అబ్రహ్మత్వం వేదం ఎదిదం ఉపాసతే అనాత్మ ఆత్మ కానిది ఇదం అది బ్రహ్మ నటికీ కాదు అని మళ్ళీ దాన్ని పని కట్టుకునే ఆత్మ కానిది బ్రహ్మ కాదు అని చెప్పడము అందుకే అలా ఎందుకు చెప్పడం అంటే అన్యబ్రహ్మ బుద్ధి పరిసంఖ్యానం కొరకు నియమం కొరకు లేదా అన్యబ్రహ్మబుద్ధి ఉంటుంది బ్రహ్మంటే అన్యమే అనే బుద్ధి ఉంటుంది దాన్ని పనిగట్టుకుని నిషేధించకపోతే ఆ బుద్ధిలోనే వీళ్ళు జనం ఉండిపోతారు కాబట్టి అన్యబ్రహ్మ బుద్ధిని అంటే బ్రహ్మనగా అన్యమే అయి ఉంటుంది అనేటువంటి బుద్ధిని తిరస్కరించసంఖ్యానం అంటే తిరస్కరించట ఆ పదం వినడానికి చాలా బాగుంది పరిసంఖ్యానం అంటే ఏదోలాగా కానీ దానిపై అర్థం ఏంటంటే తిరస్కరించడం సో దాన్ని తిరస్కరించుట కొరకై నేదం ఎద్దముపాసతే అని మళ్ళీ పరిగట్టుకుని చెప్తున్నారు అన్యబ్రహ్మ బుద్ధిని పరిసంఖ్యానం తిరస్కరించుట ఎందుకు పరిసంఖ్యానం చేయటం అది మిథ్యాబుద్ధి కనుక మిథ్యాబుద్ధిని తిరస్కరిస్తాను సత్యబుద్ధిని ఎప్పుడు తిరస్కరించాం మిథ్యాబుద్ధి అధ్యతనే మిథ్యాబుద్ధిని నేను రాశాను మిథ్యాజ్ఞానాన్ని తిరస్కరించడమే ఆత్మజ్ఞానము ఉంటాయి కాబట్టి దానికోసం మళ్లీ చెప్పడం అయినది అక్కడికి నాలుగవ మంత్రాన్ని మనం సక్సెస్ఫుల్ పూర్తి చేసే ఇంకా ఈ మిగిలిన ఖండ ఈ ఖండం మొత్తం అంటే కూడా ఇంకా పదుదే ఇంకేముంది అంత మెయిన్ భాగం అయిపోయింది తరువాతి మంత్రం బ్రహ్మత్వం విద్ధి ఇప్పుడు చూడండి చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ చక్రాన్ని ఓ చక్రమా తిరిగేస్తున్నావే బాగా తిరుగుతున్నావు ఎలా తిరుగుతున్నావు నువ్వు అడిగారు అనుకోండి ఎలా తిరగడం అంటే నేనే తిరిగేస్తున్నాను నాకు ఆ సామర్థ్యం ఉన్నది ఆ గొప్పందాన్ని అదే నేనే తిరిగేస్తున్నాను అని అంటే తప్పు చక్రం అదేం తిరిగేయట్లేదు చక్రం తిరుగుతోందా త్రిప్పబడుతోందా త్రిప్పబడుతో అదేం తిరగటం లేదు త్రిప్పబడుతో తిరుగుతోందని ఉరికే వివక్ష అంటారు స్వతంత్ర కర్త అని పాండిని సూత్రం ఎవడు స్వతంత్రుడో ఏది స్వతంత్రమో అదే కర్త అక్కడ పూర్వపక్షం ఏంటంటే చక్రం తిరుగుతుంటే అది స్వతంత్రంగా తిరుగుతుందా ఎవరైనా తిప్పితే తిరుగుతుందా తిప్పితే తిరుగుతోంది కాబట్టి స్వతంత్రంగా తిరగట్లేదు కాబట్టి చక్రం అని కర్తగా వేసి మీరు వాక్యాన్ని చక్రము తిరుగుతున్నది అని వాక్యం చేయడానికి వీలు లేదు ఎందుకంటే దానికి కర్తృత్వం రాదు కర్తృకృత్వం రాకపోతే విభక్తి రాదు కాబట్టి ఎలాగా అని పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే చూడయా చక్రం కర్త ఉన్నా కాదా అంతా మాకు చక్రమును కర్తగా చెప్పడము పలికి వారి యొక్క వివక్ష వాడు అలా చెప్పదలుచుకుంటే అది కర్త అయిపోతుంది దానికి స్వతంత్ర ఈ పాయింట్ నీకేమైనా అర్థమైందనే చెప్పింది అదే దానికి స్వాతంత్ర్యం ఉండి కర్ట్ అవ్వడం అన్నది ఇంక ఈ జన్మలో అవదుది అసలు ఈ సృష్టిలోనే లేదు అలా వివక్షాకస్ కారకాణి భవంతి అని ఒళ్ళు పెట్టుకున్నారు నేను చక్రాన్ని కర్తగా చెప్పాలనుకుంటున్నానండి అది కరెక్ట్ కాదో నేను చక్రాన్ని జ కర్తగా చెప్పాలనుకుంటున్నాను ఓకే అది కరెక్ట్ అయిపోయింది అదే కావాలి కాబట్టి చక్రము ఇప్పుడు మనస్సు సంకల్పిస్తోంది మనస్సు తనంత తానే సంకల్పించేదు ఆ సంకల్పించడం అది ఎనర్జీ స్వామి వివేకానంద అంటాడు థాట్ ఈస్ ఎనర్జీ అంట థాట్ ఈస్ ఎనర్జీ ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ పవర్ అని చేతనే ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిరగడం అంటే ఇట్ ఈస్ ఎనర్జీ ఆ ఎనర్జీ స్వతంత్రంగా లేదు దానికి దానికి ఎక్కడి నుంచి వస్తుంది అలాగే మైండ్ సంకల్పిస్తోంది అంటే ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు ఎంపవర్మెంట్ ఉండే బాడీకి ఎనర్జీ ఫుడ్ అవును కాబట్టి దానికి ఎంపవర్మెంట్ ఉన్నాయి ఆ ఎంపవర్ చేసేది ఎవరు మైండ్ ఎంపవర్ చేసేది ఎవరు ఏనాహు మనో మతం మనహ మతం మతం అంటే ఆ మన్ అనేదానికి తప్రత్యయం చేసి ప్యాసి వారిసులో పెట్టారు ఏనాహు మనో మతం దేని చేత మనస్సు సంకల్పించినట్లు చేయబడినదు మనస్సుకి సంకల్పించే శక్తి దేని నుండి వస్తోందో ఏది మనస్సు ఎన్ మనసా నమనుకే దేనినైతే యత్ దేనిని మనసా మనస్సుతో నమోతే ఎవడూ సంకల్పము చేయలేదు మీరు ఆత్మస్వరూపాన్ని మీరు మనస్సుతో సంకల్ప ఇప్పుడు ధ్యానం ఒకటింది ఓ పర్టికులర్ మెడిటేషన్ ఆ మెడిటేషన్ ఎలా ఉంటుందంటే మీరు సంకల్పించడం అనేయ్యాలి నిస్సంకల్పస్థితికి వెళ్ళాలి ఓకే హౌ టు డూ దాట్ జగత్తు యొక్క సంకల్పములు వ్యర్థము జగత్తు మిథ్యా కాబట్టి జగత్తు యొక్క సంకల్పాలని డ్రాప్ చేసే ఒకే డ్రాప్ చేసేసాను నేను ఎలాగో నాకు ఎలాగో నేను గురించి చేసే సంకల్పాలన్నీ కల్పితములే నేను అనేదేమిటో అది తెలియబడేదేమీ కాదు నేను ఇది నేను అది అని తెలియ చేసే సంకల్పములన్నీ మిత్యా కాబట్టి నేను గురించి సంకల్పించడం మానేసే ఇంకేం మిగిలింది ఈశ్వరుడు మిగిలేడు ఈశ్వరుణ్ణి సంకల్పించాలి నువ్వు ఈశ్వరుడు గురించి సంకల్పించడం అసంభవము ఎందుకంటే ఈశ్వరుడు ఇన్ఫినిట్ సర్వవ్యాపకుడు పరిచ్ఛిన్నమైన ఈశ్వరుణ్ణి సంకల్పించగలుగుతారు కాని సర్వవ్యాపుడైన ఈశ్వరుణ్ణి మీరు సంకల్పించలేరు కాబట్టి ఈశ్వరుని గురించి సంకల్పించటం నేను మానేసుకున్నాము ఎందుకని ఈశ్వరుణ్ణి సంకల్పించటము సంభవము కాదు కనుక ఇప్పుడు ఎవరైంది మనస్సు నిశ్చలమైపోతుంది అటువంటి మనస్సే బ్రహ్మ నేనే అమనీభావము అంటారు కాబట్టి మనసానమే దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే భక్తుడు ఏమంటాడు నువ్వు ఈశ్వరుణ్ణి స్మరించు ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి ఈశ్వరుణ్ణి స్మరించు అంటాడు మనమేమంటాం ఈశ్వరుణ్ణి స్మరించడం సంభవం కాదు కాదండి ఇదిగో రావుడు నేరం ఎదుట ఉపాసతే అబ్రహ్మత్వం ముందే కదా కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించుట సంభవము కాదు మరి ఏం చేయమంటారు ఏం చేయడం లేదు ఈశ్వరుణ్ణి స్మరించడం సంభవం కాదు అయితే మీ జగత్తు జగత్తు మళ్ళీ జగత్తును స్మరిస్తానంటా నన్ను నేను అంతా అంటా వేస్ట్ అదే రకం మరొకటి లేదు కాబట్టి ఏమి చేయొద్దు కాబట్టి అలా అంటారు అలా అలా ఈ ఆర్గ్యుమెంట్ను ఉపయోగించి ధ్యానం చేస్తారు కాబట్టి ఎన్ మనసాల మనుగుతే ఎన్ మనసాల మనుతే అంటే ఎత్తు ద్వితీయ యకవచనం దేనిని ఏది అని కాదు దేనిని మనస్సుతో సంకల్పించుట శిక్ష్యము కాదు ఏది మనస్సును ఏల మనహ మతం ఇది ఆహు మహాత్ములు మనస్సుని ఎంపవర్ చేసేది కూడా అంటే దానికి ఆ మనల సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా ఆత్మచైతన్యమే అని చెప్తున్నారో అదిగో ఆ మనస్సును ఎంపవర్ చేసే ఎరుక ఏది అదేరా బ్రహ్మ అదేవ బ్రహ్మ వం విద్ధి తెలుసుకో వం విద్ధి తెలుసుకో పెద్ద పెద్ద గొప్ప గొప్ప గొప్ప చెప్తామండి బేసిక్ టూత్ సింపుల్గా ఉంటుంది టూత్ ఇంత జటిలంగా ఉండదు వెరీ సింపుల్ పురుషోత్వం విద్ధి లేదం ఉపాస ఓకే భాష దాన్ని ప్రతీక అంటారు ఇంకా మంత్రవాక్యాన్ని అక్కడ ఉచ్చరించిన వ్యాఖ్యానం తర్వాత చేస్తారు ముందు మనహ అంటే ఒక చెప్తున్నారు మనహ అయితే అంతఃకరణం చూడండి కరణములు రెండు రకములు బాహ్యకరణము అంతఃకరణము కరణము అంటే పని చేయటానికి ఉపయోగపడే పనిముట్టు దాని పేరు పనిముట్టు అంటారు తెలుగులో పనిముట్టు దాన్ని మీరు పని కోసమే ముట్టుకుంటారు ముట్టుకోవడం చేత పట్టుకోవచ్చు పని కోసమే పట్టుకుంటారు కాబట్టి పనిముట్టు కరణము ఈ పనిముట్లు బయట ఉండేవి బాహ్యకరణములు లోపల ఉండేవి అంతఃకరణం కాబట్టి ఇది దేహంలో కూడా ఈ దేహేంద్రియ సంఘాతంలో మనస్సు అనేది లోపల ఉండే కొన్ని ముట్టు అంత అయితే మరి లోపల సంకల్ప వికల్పాత్మక మనహ నిశ్చయాత్మిక బుద్ధి హేని మేము తత్వబోధలో కంటిస్థం పెట్టు కూర్చున్నాం వీటి తత్వబోధలో చదివాడు మొత్తానికి అలాగైతే కాబట్టి మనస్సు అంటే మన బుద్ధి మాట ఒక్క ముట్టిగా ఉంటాను కాంటెస్ మట్టి తెలుసుకోలేవా నేను మాట్లాడుతున్న మనస్సు బుద్ధిని కూడా ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుతున్నాను అని ఆ మాత్రం తెలుసుకోలేవు యు నో ఇట్ నేను సంకల్ప వికల్పములు అంటే అప్పుడు మనస్సు వేరు బుద్ధి వేరు అనుకోవాలి నేను అవేమీ అనుకోకుండా ఆ మనస్సు వెనుక ఆత్మయ్యే ఉన్నది అంటే మరి బుద్ధి మాట ఏం చేశారు సార్ అంటే ఏం చెప్పమంటారు ఆ బుద్ధి ఇంక్లూడెడ్ బుద్ధి ఇంక్లూడెడ్ అదే అంటున్నారు ఇలాంటి బుద్ధిమంతులు ఉంటారని తెలిసే బుద్ధి మనసోహ ఏకత్వేన అయ్యా చూడండి మీరు బుద్ధి మనస్సన్నా అది ఒకే అంతఃకరణము కొన్ని బుద్ధి ఒక కారణము మనస్సు ఒక కారణము అని వేరువేరుగా పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలేదు ఒకే కదా సో ఏనా ఏనాహారం మనోమతం అని మనస్సే చెప్పారు బుద్ధిని వేరే చెప్పలేదు కాబట్టి బుద్ధి ఇంక్లూడెడ్ కాబట్టి బుద్ధిని మనస్సుని ఒకటిగా చేసేసి ఒకే ఫ్యాకల్టీగా చేసేసి మనహా అని నిర్దేశించు నిర్దేశిస్తున్నది మంత్రము ఎక్కడైనా మరోచోట రెండింటినీ విడివిడిగా చెప్తే ఇంకా మనహ అన్నది విగ్రహవాక్యం చెప్తున్నారు కానీ కరణం వ్యుత్పత్తి అంటారు మనం మనం అవబోధనైన ఏదో ధాతువు ఉంటుంది సో ఆ ధాతువుకి కరణ వ్యుత్పత్తి అంటే దీనితో ధాతు అంటే క్రియ కదండి ధాతువు అంటే క్రియ ఆ క్రియని చేసేందుకు పనిముట్టు అవసరం ఉంటుంది కాబట్టి ఈ పనిముట్టుతో ఈ పనిని చేస్తున్నారు అనే అర్థాన్ని కరణ అంటారు వీడు చేస్తున్నాడు దాన్ని కర్తృవ్యుత్పత్తి దీనిని చేస్తున్నాడు దాన్ని కర్మ దీనితో చేస్తున్నాడు దాని కరణం వ్యుత్పత్తి అంటారు మూడు ప్రధానమైనది ఇంకా ఏదైనా ఉంటే ఉండొచ్చు ఈ మూడు తరచుగా వస్తూ ఉంటాయి సో మన మనస్సు అనేది ఎలా వచ్చిందంటే ఆ మను అనే శబ్దానికి సో దీనితో మననము చేస్తున్నది చేస్తున్నాడు అంటే ఆ జీవుడు ఈ మనస్సు అనేటువంటి పనిముట్టును సంకల్ప వికల్పాలని చేస్తూ ఉంటాడు అనే అర్థం చేత దీనికి మనహ అనే మాట పుట్టినది ఓకే మనహ ఇది ఎటువంటిదో తెలుసిన సర్వకరణ సాధారణం సర్వ విషయం వ్యాపకత్వా ఇప్పుడు శబ్దములను శ్రోత్రేంద్రియము వ్యాపిస్తుంది వ్యాపించడం అంటే పట్టుకుంటుందని అర్థం కవర్ చేస్తుంది ఇప్పుడు ఈ ఏరియా కవర్ చేయి ఆ ఏరియాని వాడు కవర్ చేస్తాడు అన్నప్పుడు ఆ కవర్ అంటే అర్థం వ్యాపించడమే కవర్ అంటే వ్యాపించడమేగా అలాగా ప్రపంచంలో ఉండే శబ్దాలని చెవు అనే ఇంద్రియము వ్యాపిస్తుంది కానీ మనస్సు చెవితో పాటు ఉంటుంది మనస్సు ఉండాలి లేకపోతే వినడం ఉండదు మనస్సు ఉండదు ఇప్పుడు మనం వెనకాల అనేక పక్షుల కోతలు కూర్చున్నాయండి మనం విన్నావా లేదు ఎందుకని అవ ఇప్పుడు విన్నాం అదిగో ఇప్పుడు విన్నాం ఎందుకని నేను మీ మనస్సును పెట్టాను కాబట్టి మీకు వినపడింది ఇందే ముందు కూర్చో ఉన్నది అప్పుడు మనస్సు లేదు కాబట్టి వినపడి సో నాహం అశురణవం అభూవం ఇది శుకృతే అని అంటుంటారు అని నేను వినలేదయా ఎందుకని ఏం చెవులు ఉన్నాయి చెవుల్లో బెరడాలు కూడా ఏం పెట్టుకోలేదు కానీ మనస్సు మాత్రం ఇంకో చోట ఉన్నది అన్యత్రమనాహ అభూవం కాబట్టి మనస్సు చెవులో చెవి శబ్దాలను వింటే మనస్సు చెవిని కవర్ చేస్తుంది కన్ను రూపాలని కవర్ చేస్తే మనస్సు కన్నులోని చూపును కవర్ చేస్తుంది గంధము ముక్కు గంధాన్ని కవర్ చేస్తే మనస్సు ముక్కును కవర్ చేస్తుంది ఈ విధంగా సర్వ విషయ వ్యాపకత్వాత విషయము అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు ఐదు ఈ ఐడెంటిటీ కవర్ చేస్తుంది కాబట్టి మనస్సు ఈ జ్ఞానేంద్రియములన్నింటికి కలిసి ఉంటుంది సర్వకరణ సాధారణం ఇట్ ఈస్ ది కామన్ ఎలిమెంట్ విత్ ఫర్ ఆల్ సెన్స్ ఆర్గన్స్ ఎందుకంటే శబ్దాది విషయములన్నిటినీ కూడా మనస్సు వ్యాపించి ఉంటుంది కనుక తర్వాత మనస్ అంటే ఇంకో రకంగా చెప్తున్నారు శంకరులు కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి కామాన చూడండి మనస్సంటేటో తెలుసు అక్కడ ముద్ద అనేది ఒకటి కూర్చుని ఉందని మీరు అనుకోవద్దు మనస్సంటే ఎవటో తెలుసిన ఆ ప్రవాహమునకే మనస్సు ఆ ప్రవాహంలో ఒక పాయింట్లో టైమ్ లో ప్రవాహం ఒక మూమెంట్లో ఓ సంకల్పం ఉంటుంది ఇంకో మూమెంట్లో ఇంకో సంకల్పం ఉంటుంది ఇంకో మూమెంట్లో ఇంకో సంకల్పం ఉంటుంది ఈ ప్రవాహములకే మనస్సు పేరు వాస్తవంలో అక్కడ ప్రవాహము తప్ప మనస్సు వేరే ఏమీ లేదు ప్రవాహం అంటే ఏమిటి ప్రవాహం అంటూ ఉండదు ప్రవాహం ఉంటూ ఉండదు టైం ఉంటుంది టైంని బట్టి సీక్వెన్స్ ఉంటుంది సంకల్పాలు ఉంటాయి అంతే అక్కడ ఏముందండి సంకల్పాలు ఉంటాయి ఆ సంకల్పములకి సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ టైమును బట్టి వస్తుంది టైం లేకపోతే సీక్వెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ముందు ఇది వెనుక అనేటువంటి సీక్వెన్స్ టైమును బట్టి వస్తుంది క్రమం కాబట్టి సంకల్పాలు ఉంటాయి క్రమం ఉంటుంది క్రమం ఎక్కడి నుంచి వచ్చింది టైముని బట్టి వచ్చింది దానికే మనస్సు అంటే అదే మనస్సు అంటే ప్రవాహం అనేది కల్పట కల్పిత ప్రవాహం ఉంటూ ఏముండదు కాబట్టి ఆ సంకల్పాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక గివెన్ మోమెంట్లో ఏది మనస్సు అని అడిగారనుకోండి ఆ సంకల్పమే మనస్సు నెక్స్ట్ మూమెంట్లో మనస్సేవిటవుతుంది అదే సంకల్పం ఉంటే అదే అవుతుంది ఆ సంకల్పం పోయి ఇంకో సంకల్పం వస్తే ఇంకో సంకల్పం అవుతుంది ఆ సంకల్పం పోయింది ఇంకో సంకల్పం రాలేదు గ్యాప్ ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ నో మైండ్ కాబట్టి అదే మైండ్ అండి అంతకంటే మైండ్ అంటే హోట్లో ఒక కూర్చుని ఉంది అది నన్ను హింస పెట్టేస్తోంది నేను దాంతో వేగిపోతున్నాను పడలేకపోతున్నాను అని అందరూ కంప్లైంట్ చేస్తారు చూ వాళ్ళకి వాళ్ళకి ఇది ఒక పాఠం నిర్మోహం అసలు మైండ్ ఉంటే కదా నేను హింస పెట్టడానికి మైండ్ అంటూ ఏమీ లేదు లేకపోవడం ఏంటంటే యూ వాచ్ ఇట్ వాచ్ ఇట్ ఉందేమో చూడు ఉందేమో చూడాలంటే ఏం చేయాలి ఎతకాలి అంటే వాచ్ చేయాలి వాచ్ చేస్తూ ఏమైంది లేదు అంతే ఊసి కూర్చో మాట్లాడతారు మనస్సు వేగించేస్తుంది అని అనొద్దు కంప్లైంట్ చేయొద్దు అయిపోయిందంటే సంసారం పోయింది ఒకరికి నిన్న ఒక ఆయన నన్ను ఈ సంసారం వేధించేసుకోండి సంసారం వేధించుకున్నట్టండి మీరు దాన్ని పట్టుకుని అది మిమ్మల్ని పట్టుకుని కలపేజ్ లేదు పావు కంటే చెప్పారు ఎందుకు చెప్పానంటే ప్రేమతో చెప్పారు పాప ఏదో మంచి విషయం ఏమైనా ఎత్తాడో మాత్రం మాట అన్నాడు కదా డబ్బులు లెక్క పెట్టుకోవడం భోజనాలు భోగాలు అన్ని పక్కన సంసారం అనే మాట అంతవరకు వచ్చాడు కదా వాడిని మనం రక్షించాలి వాడిని నిరుత్సాహపరచుకోవడమే ఒక ప్రేమతోటి ఆయన మా బుద్ధిలో పెట్టడానికి నేను ప్రయత్నం చేశాను ఆయన అలా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు నేను ఆఖరికి కార్ది చేసే ముందు చెప్పాను మీరు కంప్లైంట్ చేస్తున్నంత కాలము మీ సంసారం అలాగే ఉంటుంది కంప్లైంట్ చేయడం మానేయండి అది మిథ్యా తెలుసుకోండి అంతే కదా మరి అది మనస్సు అంటే ఒకే సంకల్పాలు వస్తూ ఉంటాయి దీజ్ ఇష్యూ బ కంపల్సరీ థింకింగ్ అంటారు అంటే ఆ సంకల్పాల ప్రవాహాన్ని ఆపడం వీడికి చేతకాలి దట్ ఈస్ ది ఓన్లీ ఇష్యూ అంతకుముంటే వేరే ఇష్యూ లేదు వీటి సంకల్ప ప్రవాహాన్ని ఆపేయగలిగితే ప్రపంచంలో చేయాల్సింది ఏమీ ఉండదు ఈ నీడ్ నాట్ ఇక్కడ ఉన్న గడ్డి పరక అక్కడ కూడా పెట్టక్కర్లేదు మీరేమీ చేయక్కర్లేదు జస్ట్ లీవ్ ఇట్ ఎ లో హోహె సోహోనా హె లీవిటె లో మీ మనస్సులో సంకల్పముల ప్రవాహాన్ని ఆపేసింది అంతే అయిపోయింది ఈ హో కామిక ఇడ్ ది వరల్డ్ ఆల్రెడీ ముందు తెలుసుకోవాలి కదా ముందు మనస్సు అంటే ఒక అర్థమైతే ఈ కంక్లూషన్కి రాగడం సంభవం అవుతుంది అందుకోసం మనస్సును విశ్లేషిస్తుంది అక్కడ శ్రుకటి కామహ అంటే కోరిక కామహ అంటే సెక్స్ అనుకోకూడదు కోరిక అని అర్థం సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ నిజానికి కామనా అనే శబ్దంలో సెక్స్ అనేది ఇంక్లూడ్ కూడా కాకపోయినా నష్టమైనది మనస్సులో పుట్టే కోరికలకి కామహ అంటాడు దెన్ సంకల్ప సంకల్పం అంటే ఇది ఘటము ఇది పఠము లేదంటే తలా తోకాలైన ఆలోచనలు ఉంటాయి చూసారా వాటిని సంకల్పం అంటారు ఏదో సంకల్పం ఏదో సంకల్పం అగోళ్ళు మావి చెట్టు ఆ కాలను నిన్నే కోసుకున్నాను సరిగ్గా కోయలేదు ఇవన్నీ సంకల్పాలు వాళ్ళు కోస్తే వేటు కోయకపోతే ఇవన్నీ సంకల్పాలు తలా తోకాలేని ఆలోచనలకి సందర్భం లేని తలా తోకాలేని అర్థం తలా తోకాలేని అంటే వాటిని సంకల్పములో తర్వాత ఒక ఉన్న ఆలోచనలకి బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధిహీన అంటారు సంకల్పములు విచికిత్స అంటే సందేహం ఇదే అదే ఎప్పుడూ సందేహం కొంతమంది డెసిషన్ తీసుకో ఒక ఆయన డెసిషన్ తీసుకోకున్నారు ఆయన తీసు అలాగే అన్నాడు ఆయన మొన్నడు ఒక చూశారు డెసిషన్ తీసుకున్నారా లేదని చెప్పాడు ఆ మొన్నడు చూశారు తీసుకున్నారా లేదని చెప్పాడు పదిహేను రోజులైన తర్వాత తీసుకుంటారా తీసుకోడా డెసిషన్ అంటే ఇంకా అది కూడా తెలియదు అని అదొక దేవ్ టేక్ అనే డెసిషన్ జస్ట్ లీవ్ ఇట్ అయి అంటే అది డెసిషన్ ఏమన్నా అది లీవ్ ఇట్ అవు నేను నథింగ్ టు డేస్ హై వాట్ మై హ్యాపీ అండ్ మై హ్యాపీ అండ్ లీవ్ టైవం అది డెసిషన్ అది కూడా తీసుకోడు విచికిత్స అది కూడా మనస్సే శ్రద్ధ ఒక దాని మీద ఫోకస్ పెడతారు శ్రద్ధ అంటే ఫోకస్ అనుకోండి అది మంచిది అది నాకు కావాలి దాని మీద నాకు ప్రేమ కలదు దాన్ని శ్రద్ధ అంటారు ఒకదాని మీద ఉంటుంది ఇంకో దాని మీద ఆపోజిట్ ఉంది అదే ప్రీస్ పక్కన దాని అశ్రద్ధ ఈ మనస్సు అంటే ఇలాగే ఉంటుందండి ధృతిహి ధైర్యం అంటే పట్టుద నేను గట్టిగా దేన్ని చేస్తాను చేయగలుగుతాను అనే అనేటువంటి ఒకనొక మనస్సు యొక్క ఒకనొక వృత్తి ఆ థాట్ అలాంటి దానికి ధృతిహి అని పేరు దానికి ఆపోజిట్ నేను చేయలేను నా వల్ల ఉన్నది అదే అధృతిహి హ్రీ హి అంటే సిగ్గుపడ్డాది బిడియము అంటారు బిడియము ఇది ఉంటుంది మైండ్లో మొహమాటము అంటారు చూడని తెలుగులో మోమోటమి అని అంటారు కొంచెం గ్రాంథితం మోమోటమి కానీ మాట్లాడేప్పుడు మొహమాటము అని హకారం బట్టి మాట్లాడతారు హా ఎలా వచ్చిందో నాకు డౌటే మోమోటమి అని ఉండేది కాబట్టి కొంతమందికి అది ఒక సమస్య మొహమాటం సో అది బిడియం అది దానివల్ల సఫర్ అవుతారు కూడా ఎందుకంటే నాకు ఫలా అది కావాలండి చెప్పేస్తే అయిపోతుంది కదా మొహమాట పడుతూ కూర్చుంటే ఎక్కడ అవుతుంది సో మొహమాట పడకూడదు ఓపెన్గా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉండాలి ఫ్రీగా ఉండాలి కానీ అది లేదనుకోండి హ్రీహ్ అనే ధర్మం ఉంటే అది సిగ్గు అది సిగ్గుపడుతుంది కాదు ధీహి ధీహన్ అంటే పాండిత్యం శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానము బుద్ధి అన్నీ ఉంటున్నాయి లోపల ఉంటుంది అది ఆ సైన్ కోస్తున్నాయి ఇప్పుడు వ్యాకరణ పండితుడంటే అర్థం అండి వ్యాకరణ పండితుడంటే సూత్రాలన్నీ ఇరవై నాలుగు గంటలు వల్ల వేసుకుంటూ కూర్చుంటాడేనా అదే వ్యాకరణ పండితుడు అంటే వేద పండితుడు అదే వేద పండితుడంటే అలా చెప్పుకుంటూ ఉంటాడు సర్వరస్మాత్వ అలా చెప్పుకుంటాం అదే పని వేళ్ళు లెక్క పెట్టుకుంటాం అని చెప్పుకుంటున్నాం వేద పండితుడు వ్యాకరణ పండితుడు కూడా అంతేనా వేద పండితుడు అంటే వాళ్ళ నుంచి కూర్చోవాళ్ళు దానికి అర్థం తెలియదు ఏమీ తెలియదు వ్యాకరణ పండితుడు అంటే అలా ఉంటుంది వేద పండితుడు ముద్రలు వేసేయటం ఇలా ముద్రలు వేసేస్తూ ఉంటారు చెరిగిపోతూ ఉంటాయి ఆ ఇంకోసారి ముద్ర వేస్తూ ఉంటాం వ్యాకరణ అర్థం చేసుకుంటాడు కనుక అది నిలబడుతుంది ఏకరణ పడి మిత్రులు అలా సూత్రాలు వల్లించుకుంటూ కూర్చోండు ఆ టైం వచ్చినప్పుడు ఆ సూత్రం వస్తుంది దాన్ని ధీ అంటారు లోపల ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంతఃకరణంలో ఎంత వెరైటీ ఉందో చూసారా ఇతర్వం మన ఏవా ఇదంతా కూడా బుద్ధుని కూడా మనస్సులో కలిపేసింది శృత్య ఆ ప్రకరణంలో కవి ఇదంతా కూడా బాబు అంతఃకరణము ఇది శృతే కాబట్టి ఈ శృతిని పెట్టుకుంటే ఇప్పుడు మనస్సుకు డెఫినేషన్ ఇవ్వచ్చు ఏమని కామాది వృత్తిమత్ మనహిమ కాబట్టి ఏదైతే కామన సంకల్పము ఇత్యాది వృత్తులు గలదియో అదియే మనస్సు ఓకే ఇప్పుడు ఆ మనస్సులో ఈ బ్రహ్మని పెట్టాలి అంటే మనస్సులో అంటే బ్రహ్మ వృత్తి అయిపోవాలి వృత్తి అవ్వకుండా మనస్సులో బ్రహ్మని చొప్పించాలి అంటే వృత్తి రూపంగా బ్రహ్మను ఒక వృత్తి కిన్న తయారు చేసి దాంట్లో పెట్ట అలాగే పెట్టాలి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా విమానాలు ఎక్కినప్పుడు ఆర్డ్ సైజ్ బ్యాగ్ నాట్ అలా అంటే ఆర్డ్ సైజ్ బ్యాగ్ నాట్ అలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మీ దగ్గర ఏదో బ్యాగ్ ఉంటే మీరు పట్టుకెళ్ళిపోయి అక్కడికి పెట్టేస్తానంటే అలా ఒప్పుకోడు లేకపోతే నేను నా ఒళ్ళో పెట్టుకుంటానండి నా కాళ్ళ పెట్టుకుంటానంటే ఒప్పుకోడు అలా ఒప్పుకోడు కాబట్టి వాడు సైజు ఇస్తాడు అంతేకాదు బయట ఒక చట్టం ఒకటి పెడతాడు మీ బ్యాగ్ సరిగ్గా లేదనుకోండి ఆ దాంట్లో ఫిట్టాడు ఫిట్టా అప్పుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి దాంట్లో ఆ చట్టంలో పడేస్తాడు ఆ చట్టంలో కూర్చోవాలి కూర్చోబెట్ ఒప్పుకోడు ఆర్డు సైజు బ్యాగ్ నాకు ఎలా ఈ మంగళవారం అయింది నాకు ఒకసారి నేను ఒకసారి సింగపూర్లో ఫ్లైట్ ఎత్తి మద్రాసు వస్తున్నాను ఆ బ్యాగ్ ఆర్డు సైజు ఉంది వాడు ఎలా చేయను ఎలా నన్ను నాకు అవసరమైనవి నేను ఒక పని చేయి దాంట్లో సగం డీసెస్తో మిగిలిన సగం ఇలా మడత పెట్టేసి తాడేసి కట్టేస్తాను అప్పుడే ఎలా చేయొచ్చు అంటే ఈసారి ఎలా చేస్తున్నాను లోపల ఎయిర్ హోస్టల్స్కి చెప్పు ఆవిడ ఏదో ఏర్పాటు చేస్తున్నాను ఎలా చేశాను ఆవిడ ఏదో లోపల పెట్టింది హార్డు సైజు బ్యాగ్ ఎలా చేయను అలాగే ఇప్పుడు బ్రహ్మని బ్రహ్మ హార్డు సైజ్ బ్యాగ్ కట్టింది దాని మనస్సులో దాన్ని ఏం చేయాలి దాన్ని ఇలాగా దానికి నామాన్ని రూపాన్ని పెట్టి దాన్ని ఇలాగా సైజు కుదించి అప్పుడు మనస్సులో కూర్చోబెట్టాలి బ్రహ్మకి నామాల రూపం నామ రూపాలు లేవద్దే ఫిట్ అవ్వదు మనస్సులో కూర్చోదు బ్రహ్మకి దేశపరిచ్ఛేదం లేదు దేశపరిచ్ఛేదం అంటే ముక్కు చెవి ఇలాంటివి ఉంటే దాన్ని దేశపరిచ్ఛేదం రూపం ఉంటే దేశపరిచ్ఛేదం లేదు ఫిట్ అవ్వదు మనస్సు అనే మనస్సులో అంటే ఆ క్యాబిన్ దాంట్లో ఈ బ్రహ్మ ఫిట్ కాదు బ్రహ్మ పాండిత్యంలో ఫిట్ అవ్వదు అంటే మనస్సులో ఫిట్ కాదు హాడ్ సైజ్ బ్యాగ్ బ్రహ్మ కాల ప్రవాహంలో ఫిట్ అంటే మనస్సులో ఫిట్ కాదు చేతు మనసానం అంటే అర్థం అది ఏదో ఒక వృత్తి అయిపోవాలి అప్పుడే బ్రహ్మ ఫిట్ అవు అంచేతనే ఇంకా పాఠం ముగించే ముందు ఒక పాయింట్ చెప్పి ఇప్పుడు విషన్ కొంతమంది విషన్ విషన్స్ లో మీకు విషన్ అంటే బ్రహ్మ అది బ్రహ్మావదు విషన్ అంటే వనస్సే కదండి విషం వనస్సే కాదు వనస్సు సృష్టిపోబడినది బ్రహ్మావదు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో ఫిట్ అయింది బ్రహ్మవదు దీనికి ఏ దృష్టాంతం ఎలా చెప్తారంటే అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది మీరు వెన కొట్టుకోవాలి మీరు కొట్టుకోకపోతే ఏమీ ఆర్గ్యుమెంట్ లేనే లేదు ఇప్పుడు క్రిస్టియన్ ఉంటాడు వాడి విషంలో ఎవరు వస్తారు క్రైస్ట్ వస్తారు అయోధ్య వాళ్ళకి విషం అయోధ్యలో ఉన్న వాళ్ళకి విషం వచ్చిందనుకోండి ఎవరు వస్తాడు రాముడు వస్తాడు బృందావన్న వాళ్ళకి విషం వస్తే ఎవరు వస్తాడు కృష్ణుడు వస్తాడు దీని బట్టి మీకు ఏమర్థమైంది ఏదైనా అర్థమైందా ఏమర్థం కాదు ఇక ఈ సంస్కారాన్ని బట్టే మీరు అంటే మీ విషన్స్ అన్ని కూడా మీ మైండ్ యొక్క ప్రోడక్ట్ ఎటువంటి మైండ్ ఏ కండిషన్డ్ మైండ్స్ ప్రోడక్ట్ మైండ్ లో మంచి కండిషన్ ఉండాలి విషం రాదు ఇప్పుడు ఈ పేకాట ఆడుకునే వాళ్ళకి విషం వస్తుంది ఏవైతే ఆ పేక మొక్కలు అన్ని జోకరు వచ్చినట్టు జోకరు ఉంటుంది అంటే రెండు జోకర్లు ఉంటాయి తక్కువనే ఆట చూపిస్తారు అది విషం వస్తుంది ఎందుకని ఆ మైండ్ అంత బలంగా కండిషన్ ఉంటుంది మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన నెల రేపటికి మూడు వేల జీతం అప్పట్లో రెండు భారీ చేతికి ఇచ్చి కూడా ఒకటో తారీఖు తీసుకెళ్ళి నీ ఇష్టం అనేది చేసుకున్నాను ఐదు వందలు తనలి పేకాట ఆడుకునేవాడు నెల కంటకి సర్దుబాటు చేసుకుని పేకాట ఆడుకునేవాడు ఏమయ్య పోనీ ఎప్పుడైనా పేకాటలో నెగ్గింది వివచ్చు లేదంటే నెగ్గితే కదరా బాబు ఎప్పుడు నెగ్గడం లేదు అదే ఆయన చెప్పాడు నెగ్గిందంటే కళ ఆఖరికి ఆయన కలలో కూడా ఏ పరిస్థితి వచ్చిందంటే నెగ్గిన వెంటనే ఓహో ఇది బహుశా కల ఏమో అని అనుకునేవాడు కళ్ళ నెగ్గితే కల అది జాగ్రత్త వ్యవస్థలో ఓడిపోవడమే అలా ఉండేది కాబట్టి ఈ విషన్స్ అనేవి ఆ విషన్నందంటే మనస్సు యొక్క ప్రవాహంలో బ్రహ్మ బ్రహ్మ అక్కడ తిట్టేయింది బ్రహ్మ కాదు అని మనసా నమతేల్ కమ్ బ్యాక్ పూర్ణమద పూర్ణమిదం